బాగా తినేసి బా హాయిగా ఉంది రెండో హాయిగా ఉందని ఎప్పుడంటాడు తెలుసా రెండోది మళ్ళీ లాగినప్పుడేమో తృప్తిగా ఉందని తర్వాత పడిపోయి పిలిచినప్పుడు అంటే బాగా గుర్రెడ్ ఎదురబోయిన లేచి హాయి అది నెక్స్ట్ స్టేజ్ అది అది నెక్స్ట్ స్టేజ్ ఇది సాధన తర్వాత సమాధి అక్కడే అది సెకండ్ స్టేజ్ అది అర్థమవుతుందే కాబట్టి హాయి అనేది ఇక్కడ వాడము తృప్తి వాడతాం ఇది కాబట్టి రసం రుచి ఎప్పుడు కూడాను తృప్తి హేతు అందువల్ల నామా రస అనేటువంటి పేరు రావడానికి కారణం తర్వాత ఆనందకర తృప్తినిచ్చే వస్తువుల ఆనందం ఉంటుంది ఎప్పుడు కూడా ఇది ప్రసిద్ధం ప్రసిద్ధ లోకే ఈ లోకంలో ఇది ప్రసిద్ధం గనక రసం శబ్దం వాడాడు ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అట్లే ఆ రసాల్లో తృప్తి లేదు అర్థమవుతుంది ఈ రుచిలో తృప్తి నీకు కలిగితే అలా ఆ రుచిలో ఉండే తృప్తి ఏదో అది పరమాత్మ అదే అడ అది పాయింట్ ఎందుకంటే వస్తువులోనే కనుక రుచి ఉండేటట్లయితే ఒకే వస్తువు అందరికీ రుచికరంగా ఉండాలి ఒకరికి రుచికరంగా ఉండి ఒకరికి రుచికరంగా లేదు అందుకే ఇంట్లో నాలుగు కూరలు చేసేది నలుగురు ముగ్గురు ఉన్నారంటే నాలుగు కూరలు చేయాలి ముగ్గురుంటే నాలుగు ఎందుకండి ఉండేవి కొట్టి ఆ టేస్ట్ వేయ కదా మొత్తం కలిపి నాలుగు చేయాలి అర్థమవుతుంది ఇప్పుడు ఎందుకని ఒకరికి నచ్చింది మరొకరికి తెలియదు ఆయనకి అది రుచి ఈయనకు అది రుచి కాదు ఈయనకి వేరే రుచి కానీ రుచులు పొందిన తర్వాత అందరిది ఒకటే నాకు చెప్పండి అందుకని మన నలుగురు పెళ్లి వస్తే ఏం తీసుకుంటారు సార్ ఏం తీసుకుంటారు సార్ ఏదో ఒకటి చేయరు కదా గెలుసా అందరికీ ఏం తీసుకుంటారు సార్ మీరు టీ చూడండి మళ్ళీ టీ కాఫీ హార్నిస్ బ్రూ బ్రూ జ్రూ రే రే రే రే ఎందుకో తెలుసా ఎవడెవడు ఇష్టం వాడిది సాగిన తర్వాత అందరూ ఆల్ ఆర్ హ్యాపీ కానీ ఎవడెవడికి ఏం కావాలి అందరూ ఒక్కొక్కరు చెప్తారు నాకు టీ అండి షా ఇంకొక కాఫీ ఇట్లా ఎందుకో తెలుసా కలిగిన తర్వాత మాత్రం అందరికి తృప్తి కలుగుతుంది అందరికి తృప్తి కలుగుతుంది నాకు అన్నం తింటానండి ఆయన ఒక ఆయన అంటాడు చపాతి తింటాను ఒక ఆయన అంటాడు ఇద్దరు తిన్న తర్వాత ఇద్దరికి ఆకలి తిరుతుంది కనుక అంతకుముందు అసంతృప్తితో ఉంటారు ఆకలితో తిన్న తర్వాత తృప్తి కలుగుతుంది తృప్తి దేనివల్ల కలిగింది నీకు అన్నం వల్ల కలిగింది నీకు దేనివల్ల కలిగింది చపాతి వల్ల కలిగింది ఆ చపాతి ఏనుకు ఇష్టం లేదు ఈ అన్నం ఆయనకి ఇష్టం లేదు ఎందుకని ఆయన ఉత్తర హిందుస్థాను నేను దక్షిణ హిందుస్థాను ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు ఎక్కడో చెప్పండి తృప్తి అయితే ఉంది కానీ రుచిలో ఏ పదార్థంలో ఉంది తృప్తి అనేది మన రాగ ద్వేషాల మీద మళ్ళీ ఆధారపడింది పరమాత్మ చెప్పేది ఏంటంటే ఎవరికి ఎక్కడ తృప్తి కలిగిన వస్తువు నుండి వచ్చేది కాదు నా నుండి వచ్చేదే గనక తృప్తి హేదో అది అడ రసం రుచి అర్థమైంది రుచి అది కాబట్టి రసం ఇవ రసం రసం లబ్ధ్వా ప్రాప్య ఆనంది భవతి సుఖీభవతి కాబట్టి సుఖపడుతూ ఉండాడు సుఖపడుతూ ఉండడు కనుక ఏ ఏదైతే వస్తువులు ఇక్కడ అనుభవిస్తున్నామో చూడండి ఆయన ఏ వస్తువులైతే అనుభవిస్తున్నామో ఇవి ప్రధానం కాదు ఇవి ప్రధానం కాదు ఎందుకని తృప్తి ప్రధానం తృప్తి అనేది వాటికి సంబంధించింది కాదు కాబట్టి ఒక వస్తువు రుచికరంగా నీకు కనిపించిందంటే ఆ రుచి నేనై నాకు ఇది కావాలి అనుకుంటాడు అది తింటాడు అది తిన్న తర్వాత నాకు తృప్తి అంటాడు కాదు కాదు అది కావాలి అనుకోవడం వల్ల నీలో అసంతృప్తి అది తినడం వల్ల నీకు అసంతృప్తి పోయింది ఆ తర్వాత నీ స్వరూపం నీకుంది ఆ స్వరూపం నేను అది ఆనందీభవతి అక్కడే నువ్వు తృప్తి చెందుతూ ఉండవు కనుక ఎప్పుడైతే పంచకోశాలని నిషేధించుకుంటూ వచ్చాడో ప్లీజ్ కోశ నిషేధం జరిగిందో అన్నమయ కోశం కాదు ప్రాణమయ కోసం కాదు మనోమై కోసం కాదు విజ్ఞానమై కోసం కాదు ఆనందమై కోసం కాదు అన్న తర్వాత అన్ని నిషేధింపబడ్డాయి ఏమీ లేదనుకుంటాడేమో ఇంకా శూన్యవాదం లాగా అస్థి ఖచ్చిత అస్థి ఖచ్చిత ఏంటది రసమేవా రసం ఉందే రసైవ రసం ఉంది ఆనందం ఉంది కాబట్టి పంచకోశాలు ఉన్నప్పుడు వాటి ద్వారా నువ్వు ఏ ఆనందాన్ని అయితే పొందావో అప్పుడప్పుడు అక్కడక్కడ కొద్ది కొద్దిగా అల్పము స్వల్పం అది కూడా నాకు సంబంధించింది అవన్నీ ఎందుకు నిషేధించుకుంటూ వచ్చామో తెలుసా పూర్ణానందాన్ని నువ్వు పొందాలని సత్యానందాన్ని నువ్వు పొందాలని ఆ సత్యానందం ఏదైతే ఉందో ఇవి నిషేధింపబడిన తర్వాత మిగిలింది అదే అది రసస్వరూపం రసైవ రసో వైస రసైవ ఇదే అక్కడక్కడ కనపడతా ఉంటది ఇప్పుడు చూడండి రసం అంటే రుచి అంటే కేవలం నాలుగు కన్నా ఇప్పుడు మంచి సంగీతం విన్నారనుకోండి అది రుచి రుచి కదా చివికి నాలుకి తినడం రుచి మంచి మల్లె పువ్వులు అవి ఇవి సువాసన మావిడి మామిడి పువ్వుల రసాలు సువాసన చూచామనుకోండి అది రుచి అది నాశకానికి రుచి కాబట్టి విధంగా ఏవైతే రుచులు నీకు తెలుస్తూ ఉన్నాయో ఇవంతా కూడాను పరమాత్మ నుండి వస్తున్నటువంటి రుచులే కానీ ఇంకొకటి కావు ఆ ఆనందం ఏదైతే ఉందో అది పరమాత్మకు సంబంధించినటువంటి ఆనందమే అందువల్ల ఏమి లేకపోయినా భగవంతుడు రస రసస్వరూపుడు గనక ఆనంద స్వరూపుడు గనక ఇప్పుడు మీరు చేస్తండర్ దుశర శ్రవణం ఇది మీకు తృప్తినిస్తా ఉంది తృప్తికర హేతు తృప్తి హేతు కాదా లేకపోతే ఎందుకు వస్తారు ఇక్కడికి తృప్తి ఎక్కడ ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే తృప్తి ఉందో మనకు తృప్తి ఉన్న చోట ఆనందం ఉంటుంది ఆనందం రసం ఆ రసానికి హేతు ఏంటో తెలుసా తృప్తి తృప్తి హేతోహో ఇదే అందుకనే రసం అనేటువంటి నామం వాడడం కాబట్టి మీకు ఆనందం కలుగుతుంది శ్రవణం ఎందుకు శ్రవణం ఆనందం కలుగుతుందో తెలుసా నన్ను గురించి చెప్తాను రోజు కూర్చోండి నేను ఎక్కడ పుట్టాను ఎట్లా పెరిగానని చెప్తాను ఒక్క రాడు తర్వాత నేనే ఉంటాను మైక్ కూడా ఉండదు ్రహ్మ విషయం గనక శ్రవణానందం ఇది శ్రవణానందం చూసారా కాబట్టి ఇది వినడం కూడా ఎందుకు వింటున్నాము శ్రవణం ఎందుకు చేస్తున్నాము ఆత్మనస్తుకామాయ శ్రవణం ప్రియం భవతి అది ఆ తన కోసమే ఇంకేమీ లేదు అదే ఆత్మవీదులు ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఏదైనా సరే ఆనందం అనేటువంటిది వస్తువు అవసరం లేదు ఇప్పుడు బ్రహ్మ వీధులు ఉన్నాడు బ్రహ్మ విధ ఏమవుతున్నాడు బ్రహ్మం ఆప్నోతి బ్రహ్మవిధ ఆప్నోతి పరం బ్రహ్మవిధులు బ్రహ్మమును పొందిన తర్వాత వాళ్ళకి ఏమి అవసరం లేకుండా ఆనందం ఉంది ఇదేంటి చెప్పండి యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యశ బ్రహ్మని రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ ఇదేంటి కాబట్టి ఆనందానికి వస్తువు కావాలని మనం అనుకుంటూ ఉన్నాం వస్తువు లేకుండా ఆనందంగా ఉండరు ఆనందానికి పరిస్థితి కావాలనుకుంటున్నాం ఏం పరిస్థితి లేదు మూలంతరోహో కేవలమాశ్రయంత ఇదేం లేదు వేదాంత వాక్యు సదారిక్షాన్నమాత్రేణుష్మంత తృప్తిహేత అశోకవంత శోకం లేదు కరుణకవంత కౌపీనవంత కలు భాగ్యవంతేమి కౌపీనవంత ఏమి లేదు అది ఏమి లేకపోయినా పూర్ణానందం కలుగుతుంది పూర్ణానందానికి ఏదో అవసరం లేదు ఎందుకని ఏదో ఏదో కావాలి అనుకునేటువంటి వాళ్ళు అలజడుల మధ్య ఆందోళనల మధ్య ఉంటే ఆనందాన్ని పొందినటువంటి ఏమీ లేకపోయినా కౌపీనవంత అయినా ఆనందంగా ఉన్నారు అనేటువంటి సత్యాన్ని అర్థం చేసుకోవడం వల్లనే ఎందరో మహాత్ములు వాళ్ల గృహాలను వదిలిపెట్టి నిజ గృహాత్ పూర్ణం వినిర్గమ్యతాం గృహాలను వదిలిపెట్టి బంధువులను వదిలిపెట్టి అందరినీ వదిలిపెట్టి సమస్తాన్ని వదిలిపెట్టి సన్యాసాలు పుచ్చుకోవడానికి కారణం అదే సన్యాసం పుచ్చుకొని బెచ్చగాడవుతామని కాదు సన్యాసం పుచ్చుకొని అందరికన్నా ఆనందాన్ని పొందుతామని అంతే కారణం ఏంటి నిజానందం సత్యానందం నిత్యానందం అది పూర్ణానందం ఏదో ఒక్కొక్క శకలం కలిశం వచ్చేది కాదు ఇది ఇది పూర్ణానందం పూర్ణానంద స్వరూపం ఇది మరొక దాని మీద ఆధారపడి ఉండాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి రసత్వాత్ నీకు ఆనందం కలుగుతుంది కనుక ఈ ప్రపంచంలో ఆనందం వస్తువు నుండి కలిగేందుకు అవకాశం లేదు గనక వస్తువు కనుక ఆనందాన్ని ఇచ్చేటట్లయితే ఒకే వస్తువు అందరికి ఆనందాన్ని ఇవ్వాలి ప్రదేశం నుండి ఆనందం కలిగేందుకు అవకాశం లేదు ఏ ప్రదేశంలో ఆనందం ఉందో చెప్పు ఆ ప్రదేశానికి పోతాము ఒక కాలంలో ఆనందం ఉందని చెప్పడానికి లేదు ఆనందం అనేది కాలానికి పరిమితం కాదు కనుక దేశ కాల నిమిత్తంగా ఏదైతే ఉందో అక్కడ ఎక్కడ నీకు ఆనందం రాదు ఈ ఆనందానికి హేతు ఏదైతే రసం రసోనామా తృప్తిహేతోహో ఆనందకరహ దాని నుండే వస్తూ ఉంది కనుక ఈ ప్రపంచంలో ఎవరైతే ఆనందాలను పొందుతూ ఉన్నారో ఈ ఆనందానికి కారణమైనటువంటి వాడు పరబ్రహ్మమే గనక బ్రహ్మ అస్థి ఎందుకని రసత్వాత్ ఈ ప్రపంచంలో ఆనందం కలుగుతూ ఉంది గనక రసత్వాత్ ఆయన లేకపోతే రసం లేకపోతే ఏమి లేదు సార్ ఆయన లేకపోతే గుల్ల రస రసగుల్ల అది గుది దాన్ని నవల ఉంటుంది నవలే ఎప్పుడు సరే అసలు చెత్తా తినలేం అది ముందు దాన్ని మళ్ళీ రసం వేసిన తర్వాత సోక్ అవుతుంది బాగా అబ్బా చూడు ఏం ఆనందం చూడు వింటే ఊరికి ఆ రసానికే ఇంత ఆనందం ఉంటే ఆ రసానికి రసం అర్థమవుతుంది కాబట్టి ఈ ప్రపంచం అంతా గుల్ల అర్థం కాదా మనం అంట ఏమైందండి అది విషయం గుల్ల అయిపోయింది గుల్ల ఏమి లేదు సారవంతమైంది ఏమి లేదు కనుక ఈ ప్రపంచం గుల్ల సరేనా దాంట్లో రసం చేరితే రసపూర్ణ అప్పుడు రసగుల్ల అర్థం ఇప్పుడు అది రసగుల్ల గుర్తు రసో వైసహ కాబట్టి రసం చేస్తేనే ఆ రసం ఏంటో గుల్లాలో ఉండేటువంటి రసం గుల్లాకి సంబంధించింది అనుకుంటున్నాం మనం కాదు అది చెత్త పిప్పి రబీష్ చెరుకు నవరేసి ఉమ్మేసిద్దాంటిది అది అసలు ఉన్నదంతా కూడా రసం రసం అర్థమవుతుంది అది రసో వైసహ కనుక ఎప్పుడైతే రసం ఆనందం కనపడుతూ ఉందో ఈ ప్రపంచంలో ఈ ప్రపంచానికి సుకృతం అని సుకృతవతం తెలుసుకున్నావు గనక సుకృతం ఉండి ఈ ప్రపంచం వచ్చింది కనుక ఇక్కడ ఆనందం ఉంది కదా అక్కడ కూడా ఆనందం ఉండాల రసత్వాత్ నీకు ఇక్కడ ఆనందం కలుగుతూ ఉంది గనక రసస్వరూపమైనటువంటి బ్రహ్మ అస్థి అది కనెక్షన్ కాంబినేషన్ బ్రహ్మ అస్థి ఇది కాబట్టి రసస్వరూపం ఉండాలి ఎందుకంటే కార్యంలో కనపడుతుంది కనుక కారణంలో ఉండాలి ఇంకో తమస్సా నా సతహా చూడండి నా సతహ ఆనంద హేతుత్వం దృష్టం లోకే పూర్వపక్షం ఇంకొక ఆయన ఏమండి మీరేదో ఆనందం ఇక్కడ కలుగుతుంది కనుక కారణంలో కూడా ఆనందం ఉండాలి కాబట్టి పరమాత్మ ఆనందం ఉంద కనుక ఇక్కడ కలుగుతున్నది ఆయన రసస్వరూపుడు రసో వయసహ కాబట్టి రసత్వాత్ అని ఆర్గ్యుమెంట్ ఇచ్చి ఇక్కడ ఆనందం ఉంది గనక అక్కడ ఆనందం ఉండాలి అని అని చెప్పారు బానే ఉంది కాబట్టి ఆ ఏదైతే ఉందో ఆ ఉన్నది ఆనందం గనక మనకు ఆనందం కలుగుతుంది ఇది కదా మీరు చెప్పేది నా సతహ నా అసతహ ఇప్పుడు కాబట్టి అట్లా కాకుండా సత్తు కానిటువంటిది ఏదైతే ఉందో అసత్తు అది ఆనంద హేతోహో దృష్టం లోకే ఇది ఎక్కడ ఇది ఇది ఎక్కడ విండేది ఇది లేనిది ఆనందాన్ని ఇస్తుంది ఉన్నది ఆనందాన్ని ఇస్తుంది కానీ లేనిది ఆనందాన్ని ఇచ్చేటట్లయితే ఉన్న రసగుల్లా నోట్లో ఆనందం గాని ఇప్పుడు ఏమొస్తుంది అది ఒక ఆర్గ్యుమెంట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే లేనిది కూడా ఇస్తుంది ఆనందం కాబట్టి బ్రహ్మం లేనిదే లేనిది ఎట్ల ఇస్తుంది ఆనందం చెప్పనా చెప్పు మాత్రం లేదు ఇప్పుడు నాకు ఆనందం కష్టాలకి కారణంగా ఉంటారో వాళ్ళు లేకపోతే మూడు రోజుల నుంచి హాయి ఉన్నానండి ఆనంద హేతో ఏంటి ఆనంద హేతోహ్ శూన్యం లేకపోవడం లేకపోవడం కాబట్టి ఎవరైతే మనకు దుఃఖాన్ని కల్పిస్తూ ఉండారో వాళ్ళు మనకు దూరంగా పోయినప్పుడు మనకు ఆనందం కలుగుతుంది కనుక వాళ్ళు లేకపోవడం వల్లనే మనకు ఆనందం కలుగుతుంది కనుక నాస్తి అది లేదు లేదో అది ఆనందాన్ని ఇస్తుందని కాదు సార్ ఆనందం ఎప్పుడు పాజిటివ్ అది ఎప్పుడు కూడా ఉన్నదాని నుండి వస్తుంది ఇది తమరి రాగద్వేషాలు సార్ ఇది ఎందుకనంటే వాళ్ళు లేకపోతే ఆనందం వచ్చిందని కనుక నువ్వు చెప్తే ఇరండి ఇప్పుడు వాళ్ళు లేకపోతే ఆనందం వచ్చిందన్నప్పుడు రుజువు చేయాలి ఎప్పుడు వాళ్ళు లేకుండా ఉంటే ఆనందం ఉండాలి కానీ వాళ్ళు ఇంకొక చోట ఉంటే వాళ్ళకి ఆనందంగా ఉంది అదేంటి మళ్ళీ మీకెందుకు లేదు ఆనందం చెప్పు ఇదే అత్త సోకాల్డ్ దుత్త అక్కడ కుమార్తె దగ్గర పోయింది అనుకోండి కుమార్తె ఈజ్ వెరీ వెరీ హ్యాపీ మా వచ్చింది మా వచ్చింది భర్త కాఫీ కాఫీ బా రోజు ఇస్తాను వచ్చింది మా వచ్చింది మీ అమ్మొస్తే నా కాఫీ లేకుండా పోతాను మీ మీ కాఫీ కూడా మా అమ్మ ఊరికే నేను తమాషకు నువ్వు నవ్వించారని అసలు ఇంత ఆర్గ్యుమెంటే ఉండదు ఎప్పుడైతే ఆవిడ దిగిందో అతను వెళ్ళిపోతాడు ఇది సత్యం చెప్పకుండానే పోతాడు అందుకనే ఇంటికి రెండు ద్వారాలు వచ్చేవాళ్ళు వస్తుంటారు పోయేవాళ్ళు పోతూ ఉంటారు అర్థమవుతుంది ఇప్పుడు మీకు అది నీ రాగద్వేషాలు సరే అది కాబట్టి నీకెందుకంటే నిన్ను తిడుతూ ఉండడం వల్ల నిన్ను బాధిస్తుండడం వల్ల కష్టంగా ఉంది ఆ వ్యక్తి ఉండడం అక్కడ పోతే వాళ్ళ ఇంట్లో బలి ఆనందంగా ఉండరు వాళ్ళు ఎందుకో తెలుసా ఆస్తి అది విషయం ఆస్తి అక్కడ ఇవ్వడం వల్ల వాళ్ళకి వాళ్ళని చూడగానే హా ర స్వామి చెప్పేది ఏంటంటే ఇది మహిళలు చెప్పేది ఏంటంటే ఆవిని చూసి కాదయ్యా ఆహాహా అనేది ఆవిని చూసే కనుక ఆహాహా అనేటట్లయితే వీడింట్లో కూడా వాళ్ళు ఆహాహ ఉండాలా వీళ్ళకి ఇవ్వకపోవడం వల్ల ఏ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఆహాహా కాబట్టి ఆ ఇవ్వడమే ఆనందం కాని తృప్తి హేత నాట్ దిస్ ఉమన్ అర్థమైంది ఇప్పుడు మళ్ళీ దాన్ని పట్టుకొని పోయాం అనుకోండి ఆ డబ్బు ఆ డబ్బు ఏంటని ఆ డబ్బు ఇంకేదో ఆనందం అదేంటి ఆనందం అట్లా గనకపోతే సోర్స్ ఆఫ్ జాయ్ ఆనందానికి హేతు ఆనందానికి మూలం సుఖానికి మూలం పరమాత్మే అనేది డిసైడ్ అయిపోతుంది కనుక రసత్వాత్ రసస్వరూపమై ఉండడం వల్ల కూడాను కాబట్టి ఎక్కడైతే ఈ విధమైనటువంటి ఆనందం కనపడుతుందో దీని వెనక పరమాత్మే ఉండడనేటువంటిది నిర్ణయం అవుతూ ఉంది నెక్స్ట్ కహ్ ప్రాణ్యాత్ ప్రాణ్యాత్ దేశ ఆకాశ ఆనందో న్యాత్ కోహ్యేవా నెక్స్ట్ థర్డ్ పాయింట్ అది నేను ఎందుకు అక్కడ కాపుతున్నానండి మీకు ప్లీజ్ ఫస్ట్ సుకృతవత అయిపోయింది నెక్స్ట్ రసత్వత అయిపోయింది ఇంకా రెండు జస్ట్ చెప్పేస్తాను ఎందుకంటే ఇవే ఇంపార్టెంట్ ఇంకా అవి కూడా మీకు అర్థం అవుతాయి తర్వాత చూడండి కోహ్యేవాణ్యాత్ ప్రాణ్యాత్ అదే కోహ్యేవాడైతే ఎవడూ ఆన్యాత్ క్రాణ్యాత్ అజ వాన్యాత్ అని ఉంది కదా అజడ కెవ్యాన్యాత్ కోహ్యే కహ హి ఏ కోహ్యేవా కహ హి ఏ కోహ్యే ఆన్యాత్ క राण्या आकाशे आनंद न सैक्ट महित गुहा यांपर मे व्योम अच्छा इपड़े ये ये ఎందువలనంటే ఏ కారణం చేతనంటే ఏషి రసస్వరూపుడు కనెక్షన్ కోదానికి సుకృతవత్ రసోవయ ఇప్పుడు రసస్వరూపుడు కనుక ఏషి రసస్వరూపుడు సహ ఆకాశే హృదయాకాశే పరమే వ్యోమన్ ఆనంద ఆనంద స్వరూపుడుగా గనక లేకపోయి ఉంటే మన హృదయంలో గనక ఆ ఆనంద స్వరూపుడు అంటే ఇక్కడ ఆనంద అంటే రసహ రసహ ఆనంద ఆ రసస్వరూపుడైన పరమాత్మే గనక మనలో లేకుండా పోయే ఉంటే ఆన్యాత్ కహ ప్రాణ్యాత్ కహ అది అడాత్ కహ ప్రాణ్యాత్ కహ ఆన్యాత్ అంటే అపానం ప్రాణ్యాత్ అంటే ప్రాణం ప్రాణాపానాలు అదే ఉశ్వాసలు అది ప్రాణం తీసుకునేది అపానం అంటే వదిలేదని అర్థం ఏదైతే శ్వాసిస్తున్నామో ఉశ్వాస నిశ్వాసాలు రెండు జరుగుతున్నాయి కదా అవి ఎట్లా జరుగుతాయి అని అడుగుతున్నాడు మన హృదయంలో చూసారా అది థర్డ్ పాయింట్ ప్రాణ్యాత్ ఇప్పుడు ప్రాణక్రియలు జరుగుతూ కదా మన దగ్గర ఈ ప్రాణక్రియలు ఎట్లా జరుగుతున్నాయి హృదయంలో చైతన్యం ఉండడం వల్లనే పరమాత్మ ఉండడం వల్లనే